హరి ఓం శ్రీమతి స్మృతిపురాణానామాలయం కరుణాయం మా భగవత్ లోకశంకరం సంభోగ ప్రాప్తిరి నైశేష్యా ఇక్కడ ప్రశ్నేమంటే పరమాత్మా హృదయమునందు గలడు సకల ప్రాణుల హృదయమునందు గలడు అన్నట్లయితే ప్రాణి హృదయంలో ఏముంటుంది సుఖ దుఃఖాలు ఉంటాయి సుఖదు ఎక్కడుండ ఇక్కడుంటాయి ఇక్కడ పర్సెప్షన్ ఉంటుంది ఒక అభిప్రాయం ఏర్పడుతుంది ఇక్కడ దాని ఇంప్లికేషన్ సుఖంగానే దుఃఖం ఉంటుంది మీకు లాభం కలిగింది అని క్యాల్కులేషన్ ఇక్కడ సెటిల్ అవుతుంది అప్పుడు ఇక్కడ సుఖంగా నష్టం వచ్చిందేని ఇది నిర్ధారం చేస్తే ఇక్కడ దుఃఖమే ఇక్కడే దేవుడు ఉన్నాడు ఇక్కడే సుఖ దుఃఖాలు ఉన్నాయి ఇది ఎలాగంటే ఎంత స్వచ్ఛమైన వస్తువు అయినా మురికిలో పడి ఆ మురికి కొంత దానికి అంటుకోదాం మరి అలాగే ఈ సుఖ దుఃఖముల యొక్క భోగము పరమాత్మకి వస్తుంది సంభోగ ప్రాప్తి ఇది చేదొక అబ్జెక్షన్ పరమాత్మ ఇక్కడ ఉన్నాడు అన్నట్లయితే సుఖ దుఃఖములు పరమాత్మకి వచ్చిపోతాయి అంటే పరమాత్మ సంసార అయిపోయే ప్రమాదం ఉన్నది కదా ఇది చేప అలాగే మీరు వైశేష్యా ఇక్కడే ఉన్న జీవుడికి సుఖ దుఃఖాలు ఉంటాయి ఇక్కడే ఉన్న పరమాత్మకి సుఖ దుఃఖాలు ఆ తేడా ఉంటుంది మనమే చూడండి ఒక ఘటన జరుగుతుంది అది మహాదుఖం అని అనుకుంటాం అదే ఘటన ఒక నెల రోజుల తర్వాత ఆ దుఃఖం ఏమవుతుంది ఆ ఘటన అలాగే ఉంది కదా అదేమీ మాటలేదు అదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది అయినా దుఃఖం తగ్గిపోతుంది కానీ ఓ సంవత్సరం అయిన తర్వాత ఆ ఘటనని గుర్తు చేసుకుని సంతోషిస్తారు కూడా వర్ధంతి చేస్తారు అలా నాయన పోయినప్పుడు ఆయన వర్ధంతి చేస్తారు చేసినప్పుడు అందరూ పండుగ చేసుకుంటారు అందరూ ఉపన్యాసాలు చెప్తారు నవ్వుతోటి పెద్ద ఉత్సవమే చేసుకుంటారు కాబట్టి అంటే అర్థం ఏంటి ఆయన ఆ వ్యక్తి పోయినప్పుడు మా దుఃఖము కొద్ది సంవత్సరాలు అయ్యేప్పటికీ ఏడాది రెండేళ్ళు అయ్యేప్పటికీ రివర్స్ అవుతుంది కాలాన్ని బట్టి వీడికే జీవుడికే రివర్స్ అవుతుంది కాబట్టి సుఖ దుఃఖములు అవి ఒక పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటాయి ఒక భావం ఉండాలి ఈ పరి ఇది ఇది ఇట్టిది అనే ఒక దృఢమైన భావం ఉంటే ఆ భావాన్ని బట్టి సుఖము దుఃఖము పెరుగుతాయి పెన్సెప్షన్ మారితే సుఖం దుఃఖం అవుతుంది దుఃఖము సుఖమవుతుంది పెన్సెప్షన్ కనుక ఇంకో రకంగా కరెక్ట్ అయితే అది సుఖము కాదు దుఃఖము కాదు ఈ గోబియాన్ని జీవుడి పరిస్థితిది ఇప్పుడు నేను చెప్పిందంతా జీవుడి పరిస్థితి జీవుడికే సుఖ దుఃఖాలు అజ్ఞానం చేత ఉన్నాయంటే జీవుడికే యథార్థంగా లేవు అజ్ఞానం చేత ఉన్నది అని మనం చెప్తూ ఉండగా ఈశ్వరుడికి సుఖ దుఃఖాలు ఎందుకు వస్తాయి రావు జీవుడికి అజ్ఞానం చేత వస్తాయి ఆ తేడా ఉంది జీవుడికి ఈశ్వరుడికి ఇదంతా మనం చూశాం సర్వగత అనేక ఆత్మవాదిన సమౌ ఏత చోద్య పరిహారౌ ఇంతవరకు చూసినాము ఎదీ ఏక బ్రహ్మణ ఆత్మాంతరాభావా శారీరస్య భోగేన బ్రహ్మణో భోగప్రసంగ అంటే జీవుడు ఈశ్వరుడు అని వేర్వేరుగా మనం స్వీకరించిన సందర్భంలో జీవుడు ఈశ్వరుడు వేరుగా ఉన్నప్పటికీ ఇద్దరు ఒకే చోట ఉన్నారు కనుక అదే హృదయమునందు జీవునికి సుఖ దుఃఖాల అనుభవానికి వస్తున్నాయి కనుక అదే హృదయం ఈశ్వరుడు కూడా వస్తాయని పూర్వపక్షం దానికి సిద్ధాంతం అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఇంకో పూర్వపక్షం ఏమిటంటే జీవుడు ఈశ్వరుడు ఒక్కటే అంటున్నావు జీవుడు ఈశ్వరుడు ఒకే చోట ఉన్నారు అన్నప్పుడు వైశేష్యాతని ఈశ్వరులకు సుఖదుఖ భోగము లేదు అని పరిహరించినాము బాగానే ఉంది కానీ నువ్వేమంటావు శారీరస్య ఆత్మాంతరాభావా బ్రహ్మణ ఆత్మాంతరాభావాకత్వా శారీర ఆత్మ పరమాత్మ కంటే భిన్నము కాదు ఒక్కటి ఏ ఈ శారీర ఆత్మకు సుఖదు భోగము అనుభవ సిద్ధము కాబట్టి ఈ శరీర ఆత్మకు ఉన్న సుఖదుఖములు పరమాత్మకు వచ్చేస్తాయి కదా అన్నట్లయితే అది ప్రశ్న కాబట్టి బ్రహ్మణ భోగ ప్రసంగ అంటే ఎస్ అనకూడదు పరబ్రహ్మకు భోగం ఉంటుంది అనకూడదు భోగం ఉంటే సుఖ దుఃఖ భోగము సంసారత్వం దాన్ని పరిహరించాల్సి ఆ బాధ్య ఉంది అలాగే కానివ్వండి అనకూడదు కాబట్టి ఆ పూర్వపక్షం అలా ఉన్నప్పుడు అత్ర ఈ విషయం అత్ర ఈ విషయమై మేము ఇట్లా చెప్తున్నాము ఇదంతావత్ దేవానా ప్రియ ప్రష్టవ్య ఈ ప్రశ్న అడిగిన వాణ్ణి ఈ పూర్వపక్ష ద్వైతి ద్వైత పూర్వపక్షం వాళ్ళ బలమైన పూర్వపక్షం వాళ్ళకు ఉన్న పూర్వపక్షాల్లో కల్లా గట్టింది ఇదే ఈ పూర్వపక్షాన్ని మీరు పక్కన పెడితే వాళ్ళకి అసలు ఆర్గ్యుమెంట్సే లేవు ఆయన ఇంత చక్కటి పూర్వపక్షం చేసినటువంటి ఆ దేవానాం ప్రియుణ్ణి ఓ ప్రశ్న మేము దేవానాం ప్రియ అంటే పశువు అని అజ్ఞాని అని అర్థం అజ్ఞాని అనేదానికి సంస్కృతంలో అందమైన ప్రయోగము దేవానాం ప్రియ ఓకే అంటే అది లక్ష్యార్ లక్ష్యార్థం ముఖ్యార్థమైతే దేవతలకు ప్రియమైన వాడు అనే అర్థం ముఖ్యార్థమైతే దేవతలకు ప్రియమైన వాడు దేవతలకు ప్రియమేమిటి చెప్పండి విష్ణువుకి పక్షి అంటే ప్రియం ఇంద్రుడికి గుర్రం అంటే ప్రియం శివుడికి నందీశ్వ యుద్ధంటే ప్రియం ఏమంటే బ్రహ్మదేవుడికి ఏమో హంసంటే ప్రియం అగ్నిదేవుడికి మేక అంటే ప్రియం సో అయ్యప్ప దేవుడికి లేదా హనుమంతుడికి ఒంటి అంటే ప్రియం అని మన వాళ్ళు చెప్తున్నారు పాపం వాల్మీకి మహర్షి విన్నాడంటే ఆయన కూర్చుని వచ్చిన కింద పడిపోయినా సో హనుమంతుడికి ఒంటి అంటే ప్రియం దీన్ని బట్టి మీకేం తెలిసింది దేవాదాం ప్రియ ఎవరు ఉంటారు అజ్ఞానం అజ్ఞానం అది లక్ష్యార్థం ముఖ్యార్థం అయితే అయా నువ్వు దేవతలు కూడా దేవతలందరికీ నువ్వు ప్రియమైనబడివి ఎంత అద్భుతమైన పూర్వపక్షం చెప్పావు నిన్ను మేము ప్రశ్న అడగాలనుకుంటున్నాము ఏమిటా ప్రశ్న అంటే కథమయం చూ అయం సారీ కథమయం వయా ఆత్మాంతరాభావ అధ్యవసిత ఇది రెండో ఆత్మ లేదు పరమాత్మయే గలదు పరమాత్మ కంటే భిన్నంగా మరి ఒక ఆత్మ జీవాత్మ అనేది ఏమీ లేదు అటువంటి స్థితిలో ఈ సుఖ దుఃఖములన్నీ పరమాత్మకే వచ్చేస్తాయి అని కదా నువ్వు ప్రశ్న అడుగుతున్నావు అసలు జీవాత్మ కంటే భిన్నంగా సారీ పరమాత్మ కంటే భిన్నంగా జీవాత్మ లేదు అనే ఈ నిర్ణయం నీకెక్కడ కనపడింది ఎలా వచ్చావు ఈ నిర్ణయానికి అని అడిగారు అంటే ప్రశ్న వేసినప్పుడు ఆ నిర్ణయం నీ నీకు ఎలా తెలిసింది పరమాత్మ కంటే భిన్నంగా జీవాత్మ లేడు అని నీకు ఎలా తెలిసింది దాన్ని ప్రశ్న వేయాలి కదా అంటే పరమాత్మ కంటే భిన్నంగా జీవాత్మ లేదని తెలిసి మీరు ప్రశ్న వేస్తున్నాడు కదా అది అసలు అది ఎలా తెలిసింది ఇప్పుడు రాముడు వాలిని అన్యాయముగా సంహరించినాడా లేదా అని పెద్ద పెద్ద చర్చలు చేస్తూ ఉంటారు అసలు రాముడు వాళ్ళని సంహరించాడని నీకు ఎలా తెలిసింది అంటే రామాయణం జరిగితే రామాయణంలో ఆయనే ఏం చెప్పాడు ఇప్పుడు రాముడు చంపినాడు అని చెప్పిన ఆయనే ఇంకా ఏదో చెప్పుకుంటాడు కదా ఫర్దర్ గారు చూడు ఆయనే చెప్పాడు ఆ రకంగా చంపడము ఇట్స్ ఏ స్ట్రాటజిక్ యాక్ట్ బట్ నాట్ ఎంటైర్లీ మోరాల్ అని ఆయనే చెప్పాడు ఇంకే మీరు కూర్చొని ఏమిటి చర్చించారు అక్కడ వాట్ ఈజ్ దట్ యు ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆయనే చెప్పాడు అన్నమాట వాల్మీకి వచ్చి చెప్పడం అది కావ్యం కదా వాల్మీకి ఉండడు రాముడే అనుకుంటాడు సరపడింది అక్కడికి తర్వాత రాముడు చిన్న ఒకసారి అంత అన్యాయం చేస్తే తప్పే వచ్చింది మనుషులు అందరూ చేస్తున్నారు కదా అని అయినా మానవుడే కాబట్టి ఒక మానవుడుగా అన్యాయం చిన్న అపరాధం చేయడంలో అంత ఆశ్చర్యమే ఉన్నది ఇది వాల్మీకి యొక్క దృష్టికోణం మన దృష్టికోణం ఏమిటి మనం రాముడికి బాగా నామాలు పెట్టేసి ఆయనేమో అవతారమని దేవుడు ఆ దేవుడే వచ్చి రాముడిగా ఉన్నాడని ఆ రాముడిని మనం ఎందుకు పూజించాలో తెలిసినా విష్ణువు యొక్క అవతారం కాబట్టి పూజించాలి ఏమండి రాముడు పితృవాక్య పరిపాలన అనే ధర్మాన్ని పాలించాడు కాబట్టి పూజించడం కాదు ఆ తేడా గమనించారా మీరు మీకు అసలు ఆ తేడా కనపడుతుందా లేకపోతే నేను ఏదో పొద్దున్నే ఏదో మాట్లాడుతున్నాను అనుకుంటున్నా విష్ణువు యొక్క అవతారం కాబట్టి పూజించారనుకోండి మీకు పూజా పుణ్యమే మిగులుతాయి దాంట్లో మీకు అంతరంగ వికాసానికి అవకాశమే లేదు ఇంకా ఎందుకంటే ఆయన విష్ణువు కాబట్టి ఆయన చేసిన ధర్మాలు మనం ఎక్కడ చేయగలం చేయలేము అలా కాకుండా ఆయన మానవుడై పితృవాక్య పరిపాలన ధర్మాన్ని సత్యమనే ధర్మాన్ని ఏకపత్నే వరతత్వము ఇత్యాది ధర్మములను ఆయన చాలా గట్టిగా పాటించాడు ఎన్నో కష్టాలు పడిన ధర్మాన్ని పాటించాడు కాబట్టి మనం పూజిస్తున్నాము అన్నట్లయితే అప్పుడు అది పెద్ద ఆదర్శం అయిపోతుంది ఆ ధర్మాన్ని మనం కూడా ఆచరించాల్సి వస్తుంది వాల్మీకి ధోరణి అది వాల్మీకి అలా చెప్పాడు దాన్ని అంచేత ఆయన ఏం చేశాడంటే రాముడిలో ఏమైనా చిన్న చిత్తగా దోషాలు ఏమైనా ఉన్నట్లయితే కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేయలేదు వాటిని ఓపెన్గా చెప్పేశాడు ఈ ఆశ్చర్యం ఏంటంటే రామాయణం మీద పండితులు గ్రంథాలే రాసి పెట్టుకున్నారు అసలు వాళ్ళని సంహరించడం తప్ప ఉన్నా కాదా అని చర్చ పెట్టుకునే మీమాంస పెట్టుకునే ఆయన తప్పు కాదు అని వీళ్ళందరూ నిర్ణయం చేసి పెట్టుకున్నారు ఎందుకంటే దేవుడు కదా రాముడు వీళ్ళ దృష్టిలో వాల్మీకి దృష్టిలో కాదు వాల్మీకి మానవుడుగా ప్రతిపాదిస్తాడు కాబట్టి మానవుడుగా ఉండి దైవమైనవాడు కాబట్టి ఆయన దృష్టిలో ఏదైనా చిన్న దోషాలు ఉన్నా కూడా అవి సహజంగానే ఉంటాయి మనిషి తర్వాత ఎవరికైనా ఉంటాయి ఇప్పుడు ఎప్పుడూ శాంతంగా ఉండి ఆయన శాంతమూర్తి ఆయన జ్వరం వచ్చి మంచం మీద పడుకుని ఉంటే ఆయన్ని వెళ్ళేసి శుద్ధి వేసేసి అట్లాగని ప్రశ్నలు వేస్తే ఇప్పుడు ఏం మాట్లాడుకో అని చికాకు పడ్డాడనుకోండి ఆ మాత్రం సహజ ధర్మం ఎవరికైనా ఉంటుంది కాబట్టి రావు కూడా అలాంటి ఎనీవే అసలు నీకు ఎలా తెలిసింది శారీర ఆత్మ భిన్నంగా లేదు అట్టి అది అట్లు ఉండగా ఈ జీవుల యొక్క సుఖ దుఃఖాలు పరమాత్మకి వచ్చేస్తాయి ఇది ఎలాగా అనే ప్రశ్న నువ్వు వేస్తున్నావు అసలు శరీర ఆత్మ పరమాత్మ కంటే భిన్నంగా లేదండి నీకు ఎలా తెలిసిందే అని మేము నిన్ను అడుగుతున్నాం తత్వమసీ అహం బ్రహ్మాస్మి నాన్మోతోస్తి విజ్ఞాత అప్పుడు ఆ దేవానాం క్రియుడు సమాధానం చెప్తున్నాడు అది ఎలా తెలియడం ఏమిటండి అంటే మరి అదే కదా అహంబ్రహ్మాస్మన్నా అదే నాణ్యోతోస్తి ద్రష్ట అది మరింత బలమైన వాక్యం ఇక్కడ చూచేవాడు ఎవరు జీవుడా దేవుడా దేవుడే దేవుడి కంటే భిన్నంగా జీవుడనే ద్రష్ట వేరే ఎవరు ఇక్కడ లేదు అత పరమాత్మన ఈ పరమాత్మ కంటే అన్య ద్రష్ట నాస్తి చాలా బలమైనటువంటి ఏకత్వ ప్రతిపాదన ఇలాంటి శాస్త్రవాక్యముల వల్లనే మనకి ఈ శారీర ఆత్మ అనేది పరమాత్మ కంటే భిన్నముగా లేదు అని తెలుస్తోంది కదా అని దేవానాంద్రియుడు సమర్థించుకున్నాడు తన ప్రశ్న ఇప్పుడు ఆయన అంటారు యథాశాస్త్రం తరిహి శాస్త్రీయోర్థ ప్రతిపర్తవ్యర్ధజీయం లభ్యం మరైతే తత్వమశి అని చెప్పిన మహావాక్యం శాస్త్రం ఆ శాస్త్రమే కొంచెం ముందుకు వెళ్ళి ఈ ఆ పరమాత్మకు జీవులు దేహంలో ఉన్నప్పటికీ సుఖదుఖములు భోగము లేదు అని కూడా అదే చెప్తుంది అక్కడే నువ్వు తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అద్వైతాన్ని చెప్పిన శాస్త్రమే ఈ ప్రశ్నకి కూడా పరిహారాన్ని చెప్తుంది నువ్వు శాస్త్రంలో మొక్కదది అక్కడితో ఆగిపోకుండగా నీకు కలిగినటువంటి సందేహాన్ని శాస్త్రీయమైన పద్ధతుల్లోనే ఆ ఉపనిషత్తునే ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళి అది బాగా అధ్యయనం చేస్తే నీకు ఆ ప్రశ్నకు కూడా పరిహారం దొరికేస్తుంది అని చెప్పారు దేవానాం ప్రియుణ్ణి బుట్టలో వేశారు ఇప్పుడు ఈ ప్రశ్న వెనక ఉన్న సమస్య ఏమిటంటే ఆ ప్రశ్నలో తత్వముశ్రీ అహంబ్రహ్మాస్మి అనే మహావాక్యముల యొక్క స్వీకారము కలదు వాటిని స్వీకరించాడు ఏమన్నా అది స్వీకరించి ప్రశ్న మిగిలిన ప్రశ్న వేశాడే పరమాత్మకి సుఖ దుఃఖ భోగము వచ్చేస్తుంది కదా అనే ప్రశ్న దగ్గరికి వచ్చేప్పటికీ వాడు శాస్త్రము యొక్క బోధను ప్రక్కన పెట్టాడు ఆ ప్రక్కన పెట్టి ప్రశ్న వేశాడు శాస్త్రంలో ఏం చెప్పారు అయం ఆత్మా అసంగ అని చెప్పారు ఆత్మ అసంగము అని చెప్పారు కాబట్టి ఆత్మ పరమాత్మ జీవాత్మ అనే భేదము ఆత్మ ఎందుకు లేదు ఆత్మ అద్వయము అని చెప్పి అటువంటి ఆత్మ అసంగము కూడా చెప్పారు నీ ప్రశ్నకి పరిష్కారం అక్కడే లభించేసింది ఇప్పుడు మురికి నీటిలో ఉన్న పద్మను పదార్థం మ్యాటర్ వస్తువు ద్రవ్యము ఆ ద్రవ్యమునికే మురికే అంటుకోటం లేదు కదా శుద్ధ చైతన్యమైన ఆత్మ ఆత్మస్వరూపానికి సుఖ దుఃఖములు ఎందుకు అంటుకుంటాయి అంటుకొనే అంటుకోవు అది అసంగము జీవుడికే అంటుకోవు వీడు సరిగా తెలుసుకుంటే కాబట్టి అసలు ఆ సమస్య లేనే లేదు దాన్ని కోసం ఇంతలాగా పరుగులు చేయాల్సిన ఏమీ లేనే అదేదో పెద్ద పూర్వపక్షంలాగా పట్టేసుకోవటము అదంతా వాళ్ళ యొక్క చేతగానితనమే వాళ్ళు తత్వమశీ మహా అహం బ్రహ్మాస్మి నాణ్యోతోస్తి ద్రష్ట ఇత్యాది వాక్యములను ఏ విధంగా అయితే తెలుసుకున్నారో కొంచెం ముందుకు వెళ్ళి అసంగోహ్యయం పురుష అనే వాక్యాన్ని కూడా తెలుసుకుంటే పని కాబట్టి ఏ శాస్త్రం వల్ల నీవు ఏకత్వాన్ని అర్థం చేసుకున్నావో అదే శాస్త్రాన్ని ఆశ్రయించి అసంగత్వాన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది అంతేగానే సగం తెలుసుకుని మిగతా సగంలో నీ తెలివితేటలు ప్రవేశపెట్టి అద్వైతాన్ని తిరస్కరించి ద్వైతానికి అనుకూలమైన ప్రశ్నలే ఇవి తక్కువ అందుకోసం దేవానాం ప్రియ అర్ధజరతీయం అంటారు ఇది విన్నాం మనం ఇంతకుముందు అంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడనుకోండి సగం పొడుచు సగం ముసలి ఉండదు మొత్తం అయితే మొత్తం అంతా పొడుచు పడవుతాడు లేకపోతే మొత్తం అంతా ముసలి తప్ప సగం యువక సగం వృద్ధ అనేది ఉండదు అర్థ జగతి అటువంటి అలా చెప్తారు దాన్ని ఒక ఒక పద్ధతి అలా చెప్తారు ఇంకో పద్ధతి ఎలా అంటే ఈ కుక్కుట కుక్కుటాన్ని పెడతాను అట్లా అంటే కోడి ఈ కోడిని సగం కోసి కోడండుకుని మిగతా సగాన్ని అట్టబెడితే గుడ్డు అంటే అలాగా కుదరు అని చెప్తాను అదే రామాయణం దృష్టాంతం చెప్పాను వాల్మీకిని రాముడు సంహరించుట అనేది మా రామాయణంలో మనకు తెలుస్తుంది దాని మీద వాల్మీకి ప్రశ్నలు ఇవ్వకుండా లేవనెత్త రాముడు హీ ఫైన్స్ హిమ్సెల్ఫ్ పుష్ టు ది వా ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ మొత్తానికి ఏదో రకంగా ఆన్సర్ చెప్తాడు చెప్తే వాల్మీకి ఎంతో కొంత వాలి ఎంతో కొంత సంతృప్తి పడతాడు సంతృప్తి పడి సంతృప్తిగానే త్యాగ దేహ త్యాగం చేస్తాడు ఆ తర్వాత డౌన్ ది రోడ్ రాముడు అనుకుంటాడు నేను పొరపాటు చేశాను అనుకుంటాడు కాబట్టి రాముడే రాముడే అనుకోగలిగింది మనం పూనుకుని రాముడిని కాపాడే ప్రయత్నం మనం చేయనక్కల్లా ఎందుకంటే ఆయనే స్వయంగా ఇదొక మిస్టేక్ అని ఆయన అంటూ మనం పూనుకునేమీ చేయనక్కల్లా మానవ స్వభావం అనేది అలా ఉంటుంది దానికి జస్టిఫికేషన్ అంటే మిస్టేక్స్ ఏమో ఉంటాయి లైఫ్లో మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం ఈ మిస్టేక్స్ అన్నీ కూడా ఆ స్మృతులలాగా పైలప్ అవుతాయి వాటిని రిజాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా పెద్ద వయసు వచ్చేప్పటికీ ఈ చిన్న తనంలో తెలిసి తెలియకుండా చేసినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వీటిని రిజాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ రిజాల్వ్ చేసుకోవాలి అంతేగాని అదే దుఃఖాన్ని అలా మనస్సులో పెట్టుకుంటూ ఉండతా రిజాల్వ్ ఎలా చేసుకోవటము ఇప్పుడు తెలియనితనంగా మనం చేశాము అప్పుడు అన్కాన్షియస్ స్టేట్ అది అన్కాన్షియస్ అంటే ఇప్పుడున్న ఈ వికాసం ఎక్కడున్నది ఇప్పుడు ఆ సమయంలో యవ్వనంలో అంతరంగానికి ఇప్పుడున్న వికాసం ఎక్కడుంది లేదు ఇప్పుడు అంతరంగము చాలా ప్లయబుల్గా ఫ్లెక్సిబుల్గా చాలా వెన్నలాగా తయారై ఉన్నది అప్పుడు అంతరంగము చాలా బిలుసుగా జటిలంగా ఉండేది కాబట్టి తను పట్టిన కుందేటికి మూడేకాళ్ళు ధోరణి ఆ వయస్సులో ఉండేది ఆ సందర్భంలో ముందు వెనక చూసుకోకుండా ఏవో మిస్టేక్స్ చేసినాను ఇప్పుడు చూసుకుంటే అదే అలా చేసుకుండాల్సింది కాదే అని మనం తెలుసుకుంటాం కాబట్టి మన మనమే క్షమించటం అలవాటు చేసుకోవాలి మనుషుడు తగ్గివ్వవలసిన తనను తాను క్షమించుకుంటే ఇతరులను కూడా క్షమించగలుగుతాడు కాబట్టి నేను అన్కాన్షియస్గా చేశానండి తెలియని సందర్భంలో చేసినాను అప్పుడు మీరు వెనక్కి చూసుకుంటే మీరు తెలియకుండా చేశారని మీకు తెలుస్తూ కాబట్టి తెలియకుండా చేయడము అనేది పెద్ద సపోర్ట్ సిస్టమ్ తర్వాత ఆ పరిస్థితులు నా చేత అలా చేయించేయి అన్నది కూడా పెద్ద సపోర్ట్ రాముడి విషయంలోనూ అంటే ఆయన ఏనాడు ఆ చేయలేదు ధర్మాన్ని తప్పలేదు ఆయన ఒక ఆపద్ధర్మం కింద వాలి మీద బాణం వేశాడు ఒక మహాపదలో ఉండి ఈ సుగ్రీవుడికి వాళ్ళు పెద్ద అధ్యాయం కూడా చేశాడు సో వాళ్ళని శిక్షించవలసిన బాధ్యత కూడా తన మీద కలదు ఒక క్షత్రియుడుగా ఇలాంటి సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్స్ని పెట్టుకొని మోరల్గా తను ఆ యుద్ధంలో ప్రవేశించి బాణాన్ని వేయటం అన్నది అంత ఆర్గ్యుమెంట్ మోరల్గా అంత సమర్థనీయం కాకుండా ఒక విలక్షణమైన పరిస్థితిలో ఆయన బాణాన్ని వేశాడు ఆయన వేసే వేసిన తర్వాత ధర బాధపడ్డాడు కూడా మనం పొరపాటు చేశాము అంచేతనే ఎంతో కొంత ప్రాయశ్చిత్తం కూడా చేసుకున్నాడు ఎలా చేశాడు అన్నదుడికి యువరాజ పట్టాభిషేకం చేశాడు సుగ్రీవుడితో సమానంగా సుగ్రీవుడికి ఎందుకంటే రాజ్యం ఆయనకు వస్తుంది ఆయన అధీశ్వరుడు అప్పుడు లక్ష్మణుని పంపించి సుగ్రీవుణ్ణేమో మహారాజు కింద అదే సమయంలో అదే ముహూర్తంలో అదే వేదిక మీద ఇంకో సింహాసనం వేసి అక్కడ అంగదు కూర్చోబెట్టి ఆయనకు యువరాజు పట్టాభిషేకం చేశాడు తర్వాత అంగ వాళ్ళ యొక్క సుగ్రీవుని యొక్క అంతస్ఫురంలో వాళ్ళకు ఉండేటువంటి ఆ ట్రైబ్లో ఉన్నటువంటి కష్టం ప్రకారంగా ఆవిడికి మహారాణి స్థానాన్ని ఇప్పించి ఆవిడ యొక్క ఆ రాజపత్ని స్థా పెద్ద మహిష రాజమహిషి కదా అని పట్టపురాణి ఆ స్థానానికి కూడా భంగం విధంగా వ్యవస్థ జరిగింది కాబట్టి ఆయన చేయగలిగింది ఏదో చేశాడు కాబట్టి మనం ఆ దాన్ని ఆ సందర్భానుసారంగా అక్కడే అర్థం చేసుకోవాలి కానీ ఇంకా దాంట్లో మనం ప్రవేశించేసి ఆధునిక కాలంలో మనకున్నటువంటి సామాజిక పరిస్థితులను బట్టి ఏర్పరచుకున్న భావాలని దాంట్లోకి చొప్పించి అది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉండే సోషల్ కస్టమ్స్ గురించి సోషల్ సిచ్యువేషన్స్ గురించి మనకేమీ తెలియకుండా ఈనాటి సమాజానికి అనురూపమైన భావజాలాన్ని దాంట్లో ప్రవేశపెట్టి దాన్ని ఏదో మంచిని చెడని వ్యాఖ్యానం చేయటానికి పూనుకోవడము ఇటువంటి సైకో ఎనాలసిస్ ది పురాణ క్యారెక్టర్స్ సార్ ఎఫిక్ క్యారెక్టర్స్ ఈజ్ నాట్ ఎ వెరీ నైస్ థింగ్ టు డూ అదొక ఆర్గ్యుమెంట్ ఇంకొక ఆర్గ్యుమెంట్ నాకు బాగా నచ్చింది మనం రాముణ్ణి పూజించగలవాళ్ళమే తప్ప రాముణ్ణి సమర్థించేంత సామర్థ్యం మనకి లేనే లేదు ఆ సమర్థన ఆయనే చూసుకుంటాడు ఆ మంచి ఆ చెడులో ఆయనే చూసుకుంటాడు మనమైతే రాముని యొక్క ధర్మ నిరతిని ఆయన అవతార ధర్మం కారణంగా ఆయన అవతార పురుషుడైనాడు మానవుడుగా పుట్టి దేవుడైనాడు కాబట్టి మనం ఆయన్ని ఆరాధించటమే మన వంతు అని మనం ఆ వినయంతో ఆగిపోవాలి తప్ప రాముణ్ణి సమర్థించే ప్రయత్నం మనం ప్రత్యేకించి చేయనక్కర్లా వాళ్ళు మీకు చేసింది ఏదో చేశాడు అది సరిపడుతుంది ఇదో అర్థం ఇదో ఇదొక కొత్త రకం అర్థమైంది కాబట్టి ఏకత్వాన్ని చెప్పినటువంటి శాస్త్రమే ఏకత్వ సందర్భంలో కూడా పరమాత్మకు సంసార అనుభవ సంసార భోగము సంక్రమించదు అనే విషయాన్ని కూడా చెప్పినది కాబట్టి ఆ శాస్త్రాన్ని సమగ్రంగా మనం చూసుకున్నట్లయితే సమాధానాలన్నీ దాంట్లోనే ఉంటాయి అని ఆ విధంగా సమాధానం చెప్పారు శాస్త్రం చే అంటే నువ్వే చూసుకోమని చెప్పే శుద్ధి లేకుండా అది శాస్త్రం ఏం చెప్పిందో చెప్తున్నారు ఇప్పుడు తత్వమసి ఇది అపహతపాత్మత్వాది విశేషణం బ్రహ్మ శారీరస్య ఆత్మత్వేన ఉపదిశత్ శారీరస్యవ తావత్ ఉపభోక్తృత్వం వారయతి ఈ మొట్టమొదటి చెప్పిన సమాధానం ప్రౌఢమైన సమాధానం అంటే కొంత జబర్దస్తి సమాధానం ఇప్పుడు ప్రేమగా సమాధానం చెప్తున్నారు సో శాస్త్రంలోనే చూసుకోవాలి కాకుండా తర్వాత ఈ సమాధానము చాలా విలువైన సమాధానం ఇది నాకు బాగా నచ్చినటువంటి ఇప్పుడు వీడి ప్రశ్న ఏమిటండి ఇది క్షేత్రజ్ఞ భాషలో కూడా వచ్చింది మాట అక్కడ ఒక రకంగా వచ్చింది ఇక్కడ బాగా విస్త వివరంగా చెప్తున్నారు ప్రశ్న ఏమిటి దేవుడు జీవుడు ఒక్కటైతే దేవుడు సంసార కదా అని ప్రశ్న అసలు మీరు అసలు మిస్ట్రిది హోల్ పాయింట్ శాస్త్రం ఏం చెప్తోందంటే దేవుణ్ణి జీవుడిని లెవెల్కి దిగలాగటం జీవుణ్ణి దేవుడు లెవెల్కి ఎగబ్రాకిస్తోంది ఎప్పుడు కూడా హయ్యర్ని లోవర్కి దిగలాగితే హయ్యర్ పూర్తిగా చెడిపోతుంది లోవర్కి వెళ్ళి నష్టం లేదు లోవర్నే హయ్యర్కి తీసుకెళ్తే హయ్యర్ చెడదు లోవర్ బాగుపడుతుంది ఇప్పుడు పువ్వు హయ్యరు రాయి లోవరు పువ్వు చాలా సుకుమారమైనది అందమైనది రాయేది ఎందుకు పనికిరానిది ఈ పువ్వుని తీసుకెళ్లి రాతితోటి మీరు జత కట్టేస్తే పువ్వు వాడిపోతుంది రాతికి ఏమీ అవ్వదు కాబట్టి హయ్యర్లు ఎప్పుడు కూడా లోవర్కి తీసుకురాకూడదు లోవర్నే హయ్యర్కి తీసుకువెళ్ళాలి ఏదో చిన్న దృష్టాంతం చెప్పారు కాబట్టి ఒక అంశానికే సరిపడుతుంది ఆ దృష్టాంతం దాన్ని ఇంకో మనం అన్వయించకూడదు సో ఇప్పుడు దేవతని పశువు స్థాయికి తీసుకొచ్చేస్తే దేవత చెడిపోతుంది పశువు చెడిపోయేది ఏమీ లేమీ లేదు పశువుని మనిషి పశువులా జీవిస్తున్న మనిషిని దేవత స్థాయికి తీసుకెళ్ళినట్లయితే అది దేవతకి నష్టమే ఉండదు వీడికే బాగుపడ్డ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏకత్వము తత్వనసి ఇచ్చాది ఏకత్వము దేవుణ్ణి జీవుడి లెవెల్కి లాగి ఏకత్వం కాదది జీవుణ్ణి దేవుడి లెవెల్కి ఎగబ్రాకించే ఏకత్వం కాబట్టి తత్వనసే అనే దాని యొక్క బోధమే బోధం ఏంటంటే ఏకత్వాన్ని చెప్పి బోధయే ఆ ఏకత్వం ఎలా కుదురుతుంది అని శాస్త్రం చెప్పి జీవుడు సంసారి కదా వీడికి అసంసారి అయిన ఈశ్వరునితోటి ఏకత్వం ఎలా కుదురుతుంది అని శంకించుకుని జీవుని అందే సంసారము వాస్తవముగా లేదు అని నిరూపించి జీవుణ్ణి దేవుడి యొక్క స్థానంలో శాస్త్రం చొదుడుతోంది అది అర్థం చేసుకోవడం మానేసి దేవుణ్ణి జీవుడి లెవెల్కి తీసుకొచ్చి దేవుడికి సంసారం వచ్చిపోతుంది కదా అని నువ్వంటున్నావు జీవుడికే సంసారము యథార్థంగా లేదు అని శాస్త్రం చెప్తుంటే దేవుడికి సంసారం వచ్చేస్తుంది కదా అని నువ్వు పూర్వపక్షం చేస్తున్నావు ఎంత తేడా ఉందో గమనించారా మీరు ఇప్పుడు వాక్యము అపహత పాత్మ ఇత్యాది విశేషణములు కలిగినటువంటి బ్రహ్మను శారీరక శారీరునకు అంటే శరీరమున నుండే జీవునకు ఆత్మగా ఉపదేశిస్తున్నదై ఆ జీవునికే యథార్థముగా సుఖ దుఃఖ భోగము లేదని శాస్త్రం నివారిస్తూ ఉన్నది అటువంటి స్థితిలో నువ్వు జీవుడికే సుఖ భోగము లేదని శాస్త్రము నిరూపిస్తూ ఉండగా దేవుడికి సుఖ దుఃఖ కదా నువ్వు ఎలా అడుగుతున్నావు ఆ ప్రశ్నయే అనుచితము తెలిసిపోయింది కదండి కుతస్తదుపభోగేనా బ్రహ్మణ ఉపభోగ ప్రసంగ ఇప్పుడు సుఖదుములు ఉన్నాయి జీవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఈ జీవుడు తెలియక సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాడు తెలుసుకుంటే వాడికే లేదు సుఖదు భోక్తృత్వము వాడికే లేదు జీవుడికే లేదు అటువంటి స్థితిలో బ్రహ్మకు సుఖదు భోక్తృత్వం ఎక్కడి నుంచి వస్తుంది రానే రాదు అసలు ఆ ప్రశ్నయే అనుచితము అథ అగృహీతం శారీరస్య బ్రహ్మణ ఏకత్వం సపోజ్ ఈ శారీరుడు జీవుడు తన యొక్క అద్వయ తత్వాన్ని తెలుసుకోలేకపోయాడు అనుకోండి అగృహీతం తెలుసుకోలేదు తనకు బ్రహ్మతోటి ఉండే అభేదాన్ని వీడు తెలుసుకోలేదు తెలుసుకోకపోతే అవుతుంది తెలుసుకుంటే వీడు బ్రహ్మ అయిపోతుంది బ్రహ్మ వీడవదు వీడు బ్రహ్మైపోతాడు వీడు తెలుసుకోలేకపోయాడు తెలుసుకోలేక అజ్ఞానిగా ఉండిపోయాడు అనుకోండి అప్పుడేమవుతుంది తదా మిథ్యాజ్ఞాన నిమిత్త శారీరస్య ఉపభోగ అప్పుడు జీవుడికి సుఖ దుఃఖ భోగము ఉండనే ఉంటుంది అది కూడా ఎందుకుంటుంది సుఖదుఖములు వాస్తవము కనుక సుఖదుఖ భోగము ఉంటుంది అని అనుకోవద్దు మిథ్యాజ్ఞాన నిమిత్త ఇప్పుడు వాడు భయంతో వణిగిపోతున్నాడు ఎందుకుదా నీకు భయము అంటే గదిలో పాము దూరిందండి ఒక్క గదిలో బతుకు ఆ ఒక్క గదిలోనూ పాము ఉంది ఈ రాత్రికి వెళ్ళవారి ఎలాగా అని పాపం చాలా టెన్షన్లో ఉన్నాడు టెన్షన్ దుఃఖమే కదా అదే కదా సంసారం అంటే ఇప్పుడు వాడి టెన్షను ఆ దుఃఖము అది యథార్థ జ్ఞాన నిమిత్తమా మిథ్యాజ్ఞాన నిమిత్తమా మిథ్యాజ్ఞానం సంసారాలు అలాగే ఉంటారు వాడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు ఈ లోకంలో అందరూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు ఏదో రూపంగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు డబ్బు లేనివాడు ఒక రకంగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది డబ్బున్నవాడు పైకి చాలా డాబుగా కనబడ్డా లోపల వాడు అనేక రకములైన టెన్షన్స్ని దుఃఖాలని అనుభవిస్తూ ఉంటాడు బాగా డ్రస్ లేనివాడు ఇలాగా వెదర్ తోటి కష్టపడుతూ దుఃఖిస్తూనే ఉంటాడు బాగా డ్రస్ చేసుకున్నవాడు కూడా వాడికి ఉండే దుఃఖాలు దుఃఖం లేకుండా పూర్ణంగా ఉన్నవాడు మీకెవరో కనపడదు ఏదో నా అభిప్రాయం దుఃఖం అంటే శారీర దుఃఖ శరీరానికి సంబంధించిన దుఃఖం కాదు అది సమస్య కాదు అసలు మానసిక దుఃఖమే ఎందుకంటే జనులు ఆ అయథార్థమైన జగత్తును సత్యంగా స్వీకరిస్తారు ఈ ధనము సత్యము ఈ భోగములు సత్యములు ఈ ఇల్లు వాకిలి ఈ బంధుత్వాలు ఈ సంబంధాలు ఇవన్నీ కూడా సత్యము అని స్వీకరిస్తారు ఊరికే సత్యముని స్వీకరించడమే కాకుండా వాటిపై ఆధారపడి వెతుకుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడైతే మన జీవితానికి మూలము మిథ్యయో అప్పుడు మనకి దుఃఖం లేకపోతే ఇంకేముంటుంది దుఃఖమేమి మిథ్యాజ్ఞానమైన వీడు ఈ దేహము ఈ దేహాన్ని బట్టి వచ్చినటువంటి సెటప్ ఉంటుంది సెటప్ అనేది ఇల్లు వాకిలి బ్యాంక్ అకౌంటు భార్య పిల్లలు ఆడదైతే భర్త పిల్లలు తర్వాత ఆ పిల్లలకి పిల్లలు వయస్సు వచ్చే వాళ్ళలో కొంతమంది అభివృద్ధిలో ఉంటారు కొంతమంది దిగజారిపోయి ఉంటారు కొంతమంది వాళ్ళని మీరు ఏమీ సపోర్ట్ ఇవ్వకపోయినా వాళ్ళు చిన్న చిన్న పైకి దుబాయ్ వెళ్ళిపోతారు నిన్న మొన్నటి దాకా ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉండేవాడు మీడేలా పెద్ద ఉద్యోగం చేస్తూ ఉంటాడు డుబాయ్ పెద్ద ఉద్యోగం చేస్తూ ఉంటాడు అదే టెన్త్ క్లాస్ చదివివాడు అంటే టెన్త్ క్లాస్ అయిపోయిందండి ఇంటర్మీడియట్ అయినవెన్స్ని ఓరక్కిలు చేసి డుబాయ్లో ఉన్నాడండి నెలకి లక్షలు సంపాదిస్తుంది అదే ఇంటర్మీడియట్ అయినవెన్స్ని ఓరక్కిలు చేసేయచ్చు చేసేయచ్చు ఇంకా బీఎస్సీ అక్కర్లేదు అక్కడ ఎంఎస్సీ అక్కర్లే పిహెచ్ అసలే అక్కర్లేదు ఇవన్నీ చేసిన వాడు బట్టి సో ఈ ఒకడు అలా పైకి వెళ్ళిపోతాడు ఇంకొకళ్ళు ఉంటారు వాళ్ళకి మీరు ఎంత పుష్టిచ్చినా వాడు మీరు కారిపోతూ మన ముందే వెళ్ళాడుతూ ఉంటారు వాడు ఎప్పుడు పైకి ఎంత పుష్టించినా అలాగే ఉంటారు కొంతమంది కొంతమంది జీవితాలు అలాగే ఉంటాయి నిజంగా